ఎనభై రెండు అట్టి బ్రహ్మపథము బట్టుగా యోగి చరిత భావమేల్లా నరులకు శక్యమగునే పరికించి చూడంగా అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములోనే దృష్టి నిలిపి నిన్ను తెలియవలెను అని ప్రయత్నించు యోగులకు తెలియబడు ఓ రెండవ ఆత్మ వినుము భూమి మీద మానవుల జీవితములో రెండే మార్గములు గలవు అవి ఒకటి ప్రకృతి మార్గము రెండవది పరమాత్మ మార్గము నూటికి తొంభై తొమ్మిది పాళ్ల మనుషులు ప్రకృతి మార్గములో నడుస్తున్నారు కేవలం ఒక్క భాగము మాత్రము దైవ మార్గములో నడువలెనని ప్రయత్నించుచున్నారు అటువంటి వారిని కొన్ని వేల మందిని పరిగణనలోనికి తీసుకొంటే వారిలో ఎవడో ఒకడు అరుదుగా బ్రహ్మపథము అను దైవమార్గములో గల్గి ముందుకు పోవగలుగుచున్నాడు బ్రహ్మపథములో పట్టుగలిగి యోగి అయినవాడు తన స్థితి తనకు తెలిసినవాడై ప్రపంచములో జీవితమును సాగించుచుండును అటువంటి వాణి ప్రవర్తన అజ్ఞాన నరులకు ఏమాత్రము అర్థము కాదు అటువంటి సంపూర్ణ యోగి భావమందు వేరుభావము కలిగియుండును భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక ముఖ్యమైన ధర్మము తెలుపడమేగాక ఆచరించి చూపించాడు ఆయన సవ్యమైన అపసవ్యమైన పనులు చేసి యోగులకు నేను మార్గదర్శకుడను అని తెలియజేశాడు పనులు చేస్తున్న నాకు ఏ కర్మలు అంటవు నా మాదిరి కర్మ కర్మరీత్యా కార్యములు చేయుచూ తామరాకుకు నీరంటనట్లుండడము యోగుల యొక్క లక్ష్యము అన్నారు ప్రారబ్ధకర్మ మన ఇచ్చ ప్రకారముండదు మనమే కర్మ అధీనములో ఉండి దాని ప్రకారము నడువవలసి ఉండును అందువలన కర్మ ఆచరణలో మంచి పనులు రావచ్చును లేక చెడు కార్యములు రావచ్చును ఒక ఒకదానిని చేయడము మరి ఒకదానిని మానుకోవడము తగదు కర్మ దాని ఇష్టప్రకారము అది ఆడిస్తూ పోవుచుండును కర్మ అధీనులమై చేసడి కార్యములలో లోపలి భావమందు మార్పు కలిగి అహమును లేకుండా చేసుకోవలను అట్లు చేయుట పనులలోని పాపపుణ్యములు అంటవు ఈ సూత్రమును అనుసరించి యుద్ధము చేయుము పాపము రాదు అని కృష్ణుడు అర్జునునకు చెప్పాడు నిజమైన యోగి లోపల భావమందు మార్పు కలిగి చేసడి పనులలో పైకార్యములే కనిపించును కాని లోపలి భావము కనిపించదు జ్ఞానము తెలియని వారికి పైచూపే ఉండును కావున యోగుల భావము తెలియదు అని ఈ పద్యములో తెలియజేశారు